కృపాసక్తి సంపూర్ణుడ జీవము గల తండ్రి జీవాధిపతి సర్వనతుడ సర్వశక్తి సంపూర్ణుడా నీకు వన్నాలేసయ్యా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రవ్వా మమ్మలందరినీ సురక్షితంగా మీ కృపలో భద్రపరుచుకునైనా మమ్మల్ని సజీవులెక్కులు నిలబెట్టిన ప్రభావ దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా ఈ నూతన దినం మాకు అనుగ్రహించినారు ప్రవ్వ దీనివంతా మీరు మాకు సహాయ ఎంతో వన్నాలేసాయ్యా నీకే కృతజ్ఞతాసతులు చెల్లిస్తున్న సమస్త ఘనత మహిమ ప్రభావంలో నీకే యుగ యుగములు కలుగునిగా కలలుయ్య ప్రవ్వ నా దేవానికి వన్నాలేసాయ్యా మాకు అందరికి మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని మాకు అనుగరించినారు ప్రభావ అడుగడుగున ప్రభావ మీకు కృపను మాకు అనుగ్రహించడానైనా మీ కాపుదల మీ సన్నిధి మాకు తోడుగుంచడానికి నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా గొప్ప దేవ నా తండ్రి ఒక మధ్య కన్న సమయం అయినా స్వరం విన ధన్యతను భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు ప్రభావ దాన్ని బట్టి ఎంతో వర్ణాలు ఇస్తాయా ఎవరికి లేని ధన్యత మీరు మాకు అనుగ్రహించినారు ప్రభావ గొప్ప దేవాన్నికెంతో వర్ణాలు ఇక సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినమైన మీరు అక్కడికి సంబంధించిన ప్రతి ప్రవచనాలు నెరవేరుతున్నాయి ప్రభావా ఎంత భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం అయినా మా పిలుపు మా ఏర్పాటు మేము ఇచ్చిన దృష్టికి మరీ జాగ్రత్త పరిశుద్ధంగా జీవించాలా ప్రభావ కానీ మీరు ఇచ్చిన గిఫ్ట్స్ ప్రభావ మేము జాగ్రత్తగా మేము కాపాడుకోవాలా వాటిని అనేకులు ప్రభావ ప్రజలింపజేయాలా ప్రభావ అనేకులు మేము చూపించాలా ప్రభావ క్రైస్తవ సంఘంలో రీతికి లేదు ప్రభావ కాబట్టినైనా మాకు ఎన్నో విషయాలు మాకు బయలుపరుస్తున్నారు అయినా వాటి అన్నింటిని మా జీవితాలు అవలంబించుకోవాలా వాటి ప్రకారం మేము వాటిని ప్రకటించాలా అనేక చోట్ల అనేక ప్రాంతాలు వెళ్ళి ప్రభావ వాళ్ళకి అర్థమయ్యే రీతిగా మేము ప్రకటించలాగన అలాంటి ఆత్మను మాకు అందరికీ అనుగరించి మన ప్రాదిష్టమైన గొప్పదేమన్నా తండ్రి మీకు ఎంతో వన్నాలిసా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని బలపరచండి అయినా మీ యొక్క అభిషేకం మాకు అనుగరించండి త్వరలో గొప్ప జ్ఞానం ఈ వాక్యంలోని సత్యం మీరు మా ఆత్మీయతలు ఇప్పండి ప్రభావ మా మనుషులు ఇప్పండి మా హృదయాలను తెరవండి ప్రవ్వ మమ్మల్ని సరి చేసే మీ సంపూర్ణత సార్లతో పరిశుద్ధాలు నడిపించి మీ యొక్క మనసు మాకు అనుగరించినైనా వాక్యం ద్వారా ఆయన పెడి త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రభావ ఈ నెట్వర్క్ ను మీ కంట్రోల్ తీసుకోమని ప్రార్థిష్టమైనా ఏ దుష్ట కూడా నెట్వర్క్ ను ట్రట్ చేయడానికి వీలే ఏసు గొప్ప దేవన తండ్రి మీరే మాకు సహాయకులు నడిపించి ఈ నామాన్ని మేము తెచ్చుకోమని ఈ ఆరని అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించమని ఏసు పరిశుద్ధ నామంను ప్రార్థిష్టం తండ్రి ఆమె నజరేయుడాన్ని యుగాలకైనా రాజ దైవమునివేనని గలమెత్తిని కీర్తిని చాటేదా. నజరేయుడా నాయ్యా ఎన్ని యుగాలకైనా ఆ రాజ దైవమునివేనని గలమెత్తిని కీర్తిని చాటెదా ఆకాశ గగనాలను జైతో కొలచనాలను నీజైన కొలచితి శూన్యములో ఈ భూవినీ వేలాడదీసి నేసయ్యా శూన్యములో ఈ భూవినీ ేలాడదీసి ననాసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేడా na yesaya enniyugal kaina e mortal invisible god only wise in light in accessible hid from our eyes most blessed most glorious the ancient of days Almighty Victorious thy great name we praise Unresting unhasting and silent as light Nor wanting nor wasting though restless in might thy justice is like mountains high soaring above Thy clouds which are fountains of goodness and love to all life thou givest the great and the small through all life thou livest the true life of all we blossoms men flourish as leaves on the tree and wither and perish, but not changeth thee. Great Father of glory, pure Father of light, thine angels adore thee, all wailing their sight. All praise we would render, all praise we would render, O oh, help us to see This only the splendor of light hide thee Immortal invisible almighty victorious your great name your great name we praise forever hallelujah najare yuda na yesaya enni yugal <laughs> kaina araja daivamu nee venani gala mette nee kirtine chaateda najare yuda య్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేన నీ గలమెత్తి నీ కీర్తిని చాటిదా ఆగాద సముద్రాలకు నీవే ఎల్లలు వేచితివి ఆగాద సముద్రాలకు నీవేల్లలు వేచితివి జలములలో బడినే వెళ్ళిన నన్నే మీచేయవు నాయేసయ్యా జలములలో బడినే వెళ్ళిన నన్నేమి చేయవు నాయసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేడా నీసయా ఎన్ని యుగాల కైనా ఆరాజదైవమునిీవేనీ గలమిత్తిని కీర్తిని చాటిద సీయోనుసికరాగ్రమూ నింహాసనమాయనా సీయోనుసికరాగ్రమూ నీసింహాసనమాయనా సినులో నిను చూడాలని ఆశతో ఉన్నాను నా ఏసయ్యా సినులో నేను చూడాలని ఆశతో ఉన్నాను నా ఏ నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేడా నాయసయ్యా ఎన్ని యొగాలకైనా ఆరాజదైవము నీవేనీ గలమితి నీ కీర్తిని చాటెదా నజరేయడా నాయ్యా హలలియ ప్రార్థన చేసినాం పరుషు ద్ర బుదేవ ఏసయ్య మీకే కృతజ్ఞతలైనా ఇస్రాయల గొప్ప తండ్రి మీకే బలనాన్నైనా సమస్త ఘనత మహిమ ప్రభావంలు మీకే చెల్లిన ప్రభా ఈ ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాచి కాపాడనందుకు మీకెంతో బలనాన్నైనా ఈ మధ్యాహ్న కాలం నా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించిన తేం వచ్చిన ప్రభా మా మాట్లాడి మా జీవితాలను సరి చేయండి మీ మహిమా దంగలు పెట్టుకోండి ప్రభా కృపగల తండ్రి మీకే స్తోత్రాలైన సర్వోన్నతుల దేవ మీకే వదనాలని ప్రభు అనేక పర్యాలు మీరు మా అతను మాట్లాడుతూ బలపరుస్తుంది మీకు ఎంతో వదనాలు విధిన్నం కూడా మమ్మల్ని బలపరచమని ఆర్థిస్తున్నాం మీ యొక్క చొప్పున మమ్మల్ని నడిపించమని ఆర్థిస్తున్నాం మీకే సమస్త ఘనత మరోసారి చెల్లించుకుంటున్నాం ముఖ్యంగా ప్రభు ఆత్మీయ వరాలు లేక ఆత్మవరాలు లేక కృపా వరాలలు అన్న అంశం గురించి మేము కొన్ని రోజు నుంచి ధ్యానిస్తున్నాం ప్రభు మరి కొన్ని మాట్లాడండి మనకు బలపరచండి వీటిని జాగ్రత్తగా పరిశీలించలేకనే సహపడండి ఎందుకంటే ప్రభా సంఘాలు వీడిపోవడానికి కారణం ఓ రీతిగా ఈ యొక్క ఆత్మ వరలని అనేక పర్యాలు మేము చూస్తా ముఖ్యంగా మనుషులు ఒకరి ఒకరు వ్యసనపడము ఒకరి పట్ల ఒకరు వ్యతిరేకత కలిగి ఉండడము కృపారులు కలిగి ఉండడం ప్రభావ ఒకరికి ఉన్న లేవు అని ఒకరితో ఒకరు పోల్చుకొని ప్రభా వ్యత్యాసంలో అవిశ్వాసంలో పడిపోతున్నారు కాబట్టి వీటిని సరిగా అర్థం చేసుకొని మేము ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు శ్రీ క్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం నిన్న దినంన మనము కొన్ని వాక్యలన్నీ అందిస్తా ఉన్నాము మొదటి కొంత రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో నుంచి పౌలు భక్తుడు ఒక విషయాన్ని మనకి మొదటి వర్షంలో ఏంటంటే ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండటం నాకు ఇష్టం లేదన్నాడు కాబట్టి అవి అనేకమైన అన్న విషయాన్ని అతను ఎంతో బహుజాగ్రత్తగా ధ్యానించిన వాడు వాటిని ఆయన పర్సనల్ ఆయన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో వాటి అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఆయన తన నోట్స్ లాగా రాసిపెట్టుకున్నాడు అవి మనకి ఇక్కడ పత్రిక లాగా ఈ కొరతీ సంఘానికి రాసి పెట్టిండి అన్నట్టు అయితే ఇవి ఫస్ట్ టైమా అంటే కాదు బైబుల్ అంతటా ఈ వరాలు కనిపిస్తుంటాయి మనకి అవన్నీ నేను మీకు చూపిస్తూ ఉంటాను పాత నిబంధన కాలంలో కూడా ఉండే ఈ వరాలు కొత్త నిబంధన కాలంలో కూడా ఉన్నాయి ఈ వరాలు ఈ రోజు కూడా ఉన్నాయని నేను సంపన్న నమ్ముతున్నా అయితే క్రైస్తవ సంఘాలలో రెండు రకాల క్రైస్తవ గుంపులు ఉంటాయి ఈ వరాలకు సంబంధించినవి ఒక గుంపు ఏమంటుందంటే దాని పేరు ఏంటంటే సెసేషనిస్ట్ అంటారు వాళ్ళని అంటే వర ఈ కృప వరలు కాలము ముగించింది భాషలు ఇవన్నీ ముగించిపోయినాయి ఇంకా లేవు అనేది ఒక క్రైస్తవ గుంపు ఇంకొక గుంపు లేదు కొనసాగుతుంది ఎందుకంటే ఆయన మాట ఎన్నటికి ఆ గతించదు శాశ్వత కాలం ఉండేది ఆయన వాక్యం ఆకాశమైన నువ్వు భూమి గాని నా మాట ఎన్నటికీ గతించదు అన్నాడు దేవుడు మన ప్రభు కాబట్టి ఈ ఈ మాట ఈ బైబుల్ వాక్యము ఎంతకాలము మనకు అందుబాటులో ఉంటుందో అంతకాలము ఈ యొక్క కృపావరలు ఉంటాయి ఎప్పుడైతే ఆయనని ముఖాముఖిగా చూస్తామో ఇవి మాయమైపోతాయి అవసరం ఉండదు ఎందుకంటే ఇవి ఆయన నీడలు ఆయనలో నుంచి వచ్చిన ఈ వరాలు అన్నీ ఆయన ఇచ్చండి మనకి ఫ్రీగా అనేక పర్యాలు హెచ్చరిస్తూ ఉంటాం కదా వరాలు ఫ్రీ బహుమానాలు ప్రయాసపడి సంపాదించుకోవడం వరాలు ఫ్రీ వస్తుంటాయి అయితే కొన్నిసార్లు నేను నాకు ఇది ఒక కొంతమంది వరాలు ఇచ్చిపోతూ నాకు గిఫ్ట్స్ ఇచ్చిపోతూ బహు విలువ గిఫ్ట్స్ అయితే ఫ్రీగా ఎవడన్నా అంత విలువగల గిఫ్ట్ ఇస్తాడా నే నేనది ఆలోచిస్తా ఉన్నాను కొంతకాలం కొంతసేపు కొంతకాలం కదా కొంతసేపటి నుంచి కొంతమంది బహు విలువగలిగ గిఫ్ట్స్ ఇచ్చిపోతున్నారు నాకు ఎందుకు ఇచ్చిపోవాలా సాధారణంగా పెద్దవాళ్ళు చిన్న వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తారు మళ్ళీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి ఎందుకు గిఫ్ట్స్ ఇచ్చిపోతున్నారు అంటే దాని వెనకల ఏదో ఒక రహస్యం ఉందన్నట్టే కదా అంటే నేనేం గతంలో ఎప్పుడన్నా తనకి బాగా సహాయపడ్డానా అది కృతజ్ఞత భావంతో వచ్చి ఇది ఇచ్చిపోతుండ బహు విలువగల వస్తువు నాకు వరంలాగా ఇచ్చిపోతున్నాడంటే నేను ఎంతగా అతనికి సాయం చేసిండాలా అట్లా ఆలోచిస్తుంది నా మైండ్ కాబట్టి వరము ఎప్పుడైనా పెద్దవాడు చిన్నవానికి ఇస్తాడు చిన్నవాడు పెద్దవానికి ఇస్తున్నాడంటే అది వరం కాకపోవచ్చేమో బహుమానం కావచ్చేమో నువ్వు చేసిన పనికి ప్రతిఫలం కావచ్చేమో కాబట్టి తేడా మనకు తెలవాలా పైగా కొందరు వారి జీవితాంతం బహుమనాలు వరాలు పొందుకుంటూనే ఉంటారు ఫ్రీగా మరికొందరు వారి జీవితాంతం బహుమనాలు పొందుకుంటూ ఉంటారు పరుగు పందెంలో చిన్నప్పుడు రన్నింగ్ రేస్ లో ఫస్ట్ పాస్ అయ్యి ఫస్ట్ గా పరిగెత్తి లేక క్లాస్ లో ఫస్ట్ క్లాస్ గా పాస్ అయ్యి లేక కాంపిటీషన్స్లలో ఎస్సీఏ కాంపిటీషన్ పబ్లిక్ స్పీకింగ్ కాంపిటీషన్ రైటింగ్ కాంపిటీషన్ డ్రాయింగ్ కాంపిటీషన్ ఇట్లా చాలా ఉంటాయి కాంపిటీషన్స్ హై స్కూల్ మా పిల్లలు అన్నిట్లలో పాల్గొందేటోళ్ళు అన్నిట్లల్లో ప్రైజులు కొట్టేటోళ్ళు వాళ్ళు డ్రాయింగ్ డ్రాయింగ్లో కరాటే ఫైటింగ్లో దాని తర్వాత సింగింగ్లో పెయింటింగ్లో చిన్నప్పటి అన్ని మనం వాళ్ళని ప్రోత్సహించాలి పిల్లల్ని వాళ్ళకి దాన్ని విలువ తెలిసేది కష్టపడి సంపాదించుకోవడం అనేది వరాల మీద ఆధారపడరు అప్పుడు మీద ఆధారపడతారు బహుమతి ప్రైజ్ అంటాం కదా ప్రైజ్ ప్రైజ్ మనీ కష్టపడి సంపాదించుకున్నదని ప్రైజ్ మనీ అంటాం అయితే క్రైస్తవ జీవితంలో నేను ఇది ఒకటి గమనించిన ఏంటంటే వరల గురించి ప్రయాసపడతూ ఉంటారు ఏం ఈ లోకంలో ఎవడైనా ఏమైనా నాకు ఇచ్చిపోతడేమో అమెరికా నుంచి చూడనిస్తే నాకు ఇచ్చిపోతడేమో మా ఇంటికి వస్తే మీ ఇంటికి ఏమి ఇస్తే ఏదో సామెత మన దగ్గర ఇక్కడ మాట్లాడతారు మా ఇంటికి వస్తే తెస్తావు మీ ఇంటికి ఏమి ఇస్తావు అంటే మన మైండ్ అంతా ఇండియాలో ఫ్రీగా ఏది వస్తే తీసుకుందామని చూస్తారు కానీ కష్టపడి సంపాదించుకోవాలన్నది చాలా తక్కువ మన సేవలో ఉదాహరణకి ఇప్పుడు బైబుల్ కాలేజ్ బైబిల్ కాలేజ్లో జాయిన్ అయ్యి బైబుల్ నాలెడ్జ్ నేర్చుకోవాలా తపన ఎవరికన్నా ఉన్నదా ఉంటే ఏమవుతుందో తెలుసా వాళ్ళు పోయి ఆ కోర్సులో జాయిన్ అయ్యి ఫీజు కట్టి క్లాసెస్కి పోయి రెగ్యులర్ గా కూర్చొని క్లాసులు విని నేర్చుకొని బైబిల్ జ్ఞానం పరీక్షల్లో పాస్ అవుతారు వరంలాగా కావాలనుకుంటే ఫ్రీగా వస్తుంది అనంటే ఫ్రీగా వస్తేనే పోయి కూర్చొని వింటారు అన్నట్టు కాబట్టి దానికి ఇంక చాలా తేడా ఉంది తప్పేం చెప్తలే నేను కొందరు అట్లా ఫ్రీగా ఇండియాలో ముఖ్యంగా ఎందుకంటే ఎనెక్కడికంతా శ్రమలలో ఎనెక్కడంతా పేదరికంలో జీవించిన దేశం కాబట్టి ఎవడున్నా ఫ్రీగా అని ఆశిస్తూ కానీ మనం మైండ్ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది మనం ఫ్రీగా ఏం తీసుకోం ఎవరికి వెళ్ళి నా లైఫ్లో నేను చెప్తున్నా కదా ఇంతవరకు ఎవరి దగ్గర ఏది ఆశించలేదు ఒక్క దగ్గర చేజ్ ఆపలే టెంపరీగా ఏమన్నా డబ్బు లేకుంటే ఆ క్షణం నా దగ్గర క్యాష్ లేదు నీకు తర్వాత ఇస్తాను ఇమీడియట్లీ క్యాష్ ఇవ్వడము ఒక నెక్స్ట్ టూ త్రీ అవర్స్ లో ఇవ్వడము లేక నెక్స్ట్ డే ఇవ్వడము అట్లా చేసినా కానీ ఎవరి దగ్గర కూడా ఒక్క పైసా నేను తీసుకొని తిన్నది కాదు ఇన్ని సంవత్సరాలు ఎవరు అడిగితే ఇస్తానేమో రిటర్న్ లా నేను వాటికి ఎవరి దగ్గరికి ఒక్క పైసా ఆశించి తీసుకోలేదు కొంతమంది కట్టలు కట్టలు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చిపోతారు నేను పక్కకు తీసుకొని వెళ్ళిపో వాసు వెళ్ళిపో అని చెప్తా అవసరం లేదు ఎందుకంటే అది ఆ మనీ కొరకు నువ్వు ప్రయాసపడలే అది ఫ్రీ మనీ నువ్వు దాని గురించి కష్టపడలేదు కష్టపడి వస్తేనే ఆ మనీకి విలువ ఉంటుంది ఆ మనీ చేతిలో పట్టుకొని థ్యాంక్ యూ లాడ్ జీసస్ ఈ మనీ ఇచ్చినందుకు అని చెప్తాను తర్వాత ఆ మనీ పంచేటప్పుడు కూడా థ్యాంక్ జీసస్ ఈ మనీ పంచే శక్తిని చేయని నాకు ఇచ్చిన ఉపయోగపడతాం ఈ మనీ నేను పలాని షాప్ లో వాడికి ఇస్తున్నాను నీకు వదనాలు ప్రవ్వా అని వదనాలు చెప్తూ సంతోషంతో వాడికిస్తాను కొన్ని ప్లేస్ల్లో బేర మాడను కొన్ని ప్లేస్ల్లో బేరమాడతాం అంతే తేడా పేదవాళ్ళ దగ్గర బేర మాడతాము గొప్ప దగ్గర బేదమాడను బిగ్ బజర్ పోతే వాడని బేదం ఆడుతున్నా ఎవరు ఆడదు అదే రోడ్డు మీద కూరగాయల అమ్మాయి ఉంటుందో ముస్లాం పాపం మోసుకొచ్చి ఎంతో దూరం కెలిస్తుందామో ఐదు పైసలు పది పైసల దగ్గర కూడా బేరమాడతాం ఎంత చిల్లర్గా అనిపిస్తుంది కొన్నిసార్లు నేను ఎట్లా బేర మాడతానంటే పేదవాళ్ళ దగ్గర పైసలు తీసుకో మంచిది పైసలు బాగా తీసుకో కానీ మంచిది నాకు ఇవాళ వాళ్ళు కూడా యథార్థంగా ఉంటారు అంటే దగ్గర్స్ ఉంటారు వాడికి వాక్యం ఇస్త డబ్బులు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాడు నీకు బానిసా కదా డబ్బుకి బానిసా అని వాక్యం ఉంది ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి నువ్వు కాబట్టి వాడు నువ్వు చెప్పినట్లు వింటాడు ఆప్షన్లో నువ్వు స్వార్త చెప్పచ్చు నేను చెప్తా బస్ స్టాండ్ వెళ్ళా ఈరోజు కూడా పొద్దున బస్ స్టాండ్లో కూర్చున్నప్పుడు ఒక పేదవాడు వచ్చిండు ఆ డబ్బులు అడుగుతున్నా కలిగింది ఇంత బాగున్నావు ఇంత మంచిగా గట్టిగా ఉన్నవు ఎవరి వస్తుంది ఏది పరిస్థితి అది ఏం పరిస్థితి మనకు తెలియదు సరే నిన్నోరు మూసుకున్నాడైనా ప్రభునైనా నమ్ముకో అంటే ఎవరు ఎవరు అంటున్నారు ఏసు ప్రభుని నమ్ముకో అని చెప్పి పంపించేసిన డబ్బులు ఇచ్చింది మనకి ఆ మైండ్ రావాలా కృతజ్ఞత భావం ఎప్పుడు ఇచ్చేమని రావాలా ఎందుకంటే రాజులం కదా అనేక పర్యాలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ రాజులు ఎప్పుడు ఇస్తా ఉంటారు తీసుకోరు తీసుకున్నా మళ్ళా తిరిగి ఇచ్చేస్తా ఉంటారు అది విధానం అంటే నువ్వు రాజుగా ఎప్పుడు ఎదుగుతావు ఇంకా సామాన్య ప్రజలాగానే ఉంటావా కాబట్టి ఈ వరాలు దేవుడు ఎందుకు ఇచ్చిందంటే ఈ వరాలు సంఘాన్ని అభివృద్ధి చేయడం కొరకు నేషన్ నేను ఇవన్నీ సంఘానికి కార్యసిద్ధి కలిగజేయడం కొరకు క్షేమం కలగడం కొరకు సంఘ అభివృద్ధి కొరకు అనేది కార్యసిద్ధి క్షేమము అభివృద్ధి ఇవన్నీ మూడు అగైన్ కాబట్టి సంఘానికి అభివృద్ధి రావాలంటే ఈ వరాలు ఉండాల కొన్ని సంఘాలలో అన్ని వరాలు కనిపించవు అన్ని సంఘాలలో అన్ని వరాలు కనిపించవు అన్ని వరాలున్న సంఘాలు బహు అసలు కనిపించ ఉన్నారు ఎందుకంటే మనకు తెలుసు ఎక్కడ చూసినా పులుకుంది కాబట్టి సంపూర్ణంగా మీకు ఏవి కనిపించు ఒక విషయాల్లో కరెక్ట్గా ఉంటే ఒకరి దగ్గర ఒక వరం ఉంటే ఇంకొకరి దగ్గర ఇంకొక వరం ఉంటుంది ఒక చర్చలో ఒక వరం పవర్ఫుల్గా ఉంటుంది ఇంకో చర్చలు ఇంకొక వరం పవర్ఫుల్గా ఉంటుంది అన్ని చర్చలు అన్ని వరాలు నేను ఒక్కసారి ఎక్కడ చూడలే ఎన్ని సంవత్సరాలు ఉంటే చూడాలని ఆశ ఉంది నాకు ఆ చర్చ్ ఎట్లుంటుందో చూడాలి ఒకసారి ఎందుకంటే ఒకరు భాషలు చెప్తా భాషలు ప్రార్థిస్తూ ఉంటే ఇంకొకరు భాషలో అర్థం చెప్తా ఉంటారు అదొక చర్చ్ అటువంటి చర్చ నేను చూడలేదు ఇంతవరకు ఇక్కడ మన దేశంలో ఇక్కడ ఉందేమో నాకు తెలియదు అదే అయితే ఇంకొక చర్చలో ఒకరు ప్రవచనం చెప్తుంటారు ఒకరేమో దేవుని శక్తిస్తూ ఉంటారు ఒకరేమో బుద్ధివాక్యం చెప్తుంటారు ఒకరేమో జ్ఞానవాక్యం చెప్తా ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అద్భుతాలు చేస్తూ ఉంటారు మిరకల్స్ చేస్తుంటారు స్వస్థతలు జరుగుతూ ఉంటాయి ఆ విశ్వాసంలో బలపడుతూ ఉంటారు అట్లా ఒక్కొక్క సంఘాలలో అట్లాంటివి కనిపిస్తుంటే కానీ అన్ని వరాలు ఒక సంఘంలో ఉంటే అది డెఫినెట్లీ అపోసుల దాని డెఫినెట్లీ అపోస్ల సంఘం అనాల్సిందే మనం కాబట్టి పొరంతిల్ రాష్ట్ర పత్రికలో మనము నిన్నటి దినం మరి కొన్ని డీటెయిల్గా చూసినాం ఏంటంటే పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనంలో కృపావరములు లేక పరుశుధాత్మ వరములు విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే మనిషి కాబట్టి ఆత్మ ఆత్మ ఒక్కడే కాబట్టి అతని ఆత్మ అనేది ఒక పర్సన్ అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ ఒక వ్యక్తి లాగా చూపిస్తుండడు మనకి ఇక్కడ దేవుడు ఒక్కడే అన్నట్టు ఆత్మ ఒక్కడే అంటున్నాడు ప్రభు ఒక్కడే కాబట్టి ఇక్కడ త్రిత్వాన్ని చూపించండి దిన నాలుగైదు ఆరు వర్షాలలో ఫోర్ ఫైవ్ సిక్స్ కాబట్టి మూడు రకాల లేక మూడు క్లాసిఫికేషన్స్ అంటాం కదా మనం మూడు క్లాసిఫికేషన్స్ విభజన క్లాసిఫికేషన్స్ అంటే విభజన వర్గీకరణ అంటాం ప్యూర్ తెలుగులైతే ఈ కృప వరాలు మూడు రక మూడు రకాలుగా వర్గీకరింపుబాయి అవి ఏంటంటే మొదటిదిగా బయలుపరుచు వరములు ద గిఫ్ట్స్ ఆఫ్ రెవల్యూషన్ అని నేను అడ్డం చూపించిన బయలుపరుచు వరములు మొదటిది రెండవది శక్తి వరములు వర్షం మీరు శక్తిని తొందర కాబట్టి శక్తి వరములు మూడవది వచ్చి ప్రేరణ వరములు లేక ప్రేరేపణ వరములు ప్రోత్సాహకరమైన వరములు లేక ప్రోత్సాహ వరములు ప్రోత్సహించే వరాలు గిఫ్ట్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అంటాం కాబట్టి మొదటిది గిఫ్ట్స్ ఆఫ్ రెవల్యూషన్ రెండవది గిఫ్ట్స్ ఆఫ్ పవర్ మూడవది గిఫ్ట్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ తెలుగులో బయలుపరచు వరములు మొదటిది రెండవది శక్తి వరములు దాని మూడవది ప్రేరణ వరములు లేక ప్రేరేపణ వరములు ప్రోత్సాహ వరములు అని కూడా అయితే వాటిని నేను క్లుప్తంగా మీకు వాటిని చూపించిన దినం మొదటిదిగా బయలుపరుచు వరములు గిఫ్ట్స్ ఆఫ్ రెవల్యూషన్ మొదటిది వర్డ్ ఆఫ్ విజ్డమ్ బుద్ధి వాక్యం రెండవది వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞాన వాక్యం మూడవది డిసర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్ ఆత్మల వివేచన వరం ఈ మూడు బయలుపరుచు వరములు అన్న వర్గీకరణ కిందకు వచ్చినాయి రెండవది గిఫ్ట్స్ ఆఫ్ పవర్ లేక శక్తి వరములు ఇందులో మూడు రకాల వరాలు నేను గెలిపించిన మొదటిది గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ అంటే విశ్వాసం అనువరం రెండవది గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్ ఒకటి కాదు అది గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్ అనుంది తెలుగులో స్వస్థపరచు వరములు అనుంది కాబట్టి అది ఒకటే కాదు హీలింగ్ లో రకరకాల గిఫ్ట్స్ ఉంటాయి ఉదాహరణకి కొందరికి కొన్ని రకాల రోగాలనే స్వస్థపరిచే గిఫ్ట్స్ ఉంటాయి మరి కొందరికి మరికొన్ని ఉంటాయి అందరికీ అన్ని ఉండవు కోవిడ్ హీలింగ్ చేసిన గిఫ్ట్స్ అవ్వనుకుంటున్నట్టే నేను ఇంతవరకు ఎవరి గురించి ఎవరిని చూడలేదేను కోవిడ్ నైన్టీన్ ని హీల్ చేసిన గిఫ్ట్ ఎయిడ్స్ రోగంని హీల్ చేసిన గిఫ్ట్ నేను చూసిన గతంలో బీపీలు హీల్ కావడము క్యాన్సర్లు హీలు కావడము డయాబెటీస్కి హీలు కావడము ఇట్లాంటివి చూసిన చిన్న చిన్న రోగాలు కూడా చూసిన ఒళ్ళు నొప్పులు జ్వరం పోవడము అవి కూడా చూసిన సేవలు ఎంతోగా మనం ప్రార్థనలు చేస్తే జ్వరాల మనసులు విడిచిపెట్టుకోవడం క్షణాలలో చల్లబడడం శరీరము నా తర్వాత బొళ్ళు నొప్పులు పోవడం అవి మనం మన సేవలు అనేక ప్రాంతాలలో రకరకాల వరాలు ఇక్కడ అయితే ఈ వరములన్నీ సంఘ క్షేమం కొరికే అనుగరించబడ్డాయి అట్లా గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్ స్వస్థపరచు వరములు ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క వరం అట్లా అన్నట్టు అట్లనే వర్కింగ్ ఆఫ్ మిరకల్స్ అద్భుత కార్యములు చేయు శక్తి ఇది మూడవది అన్నట్టు కాబట్టి గిఫ్ట్స్ ఆఫ్ పవర్ చాలా ప్రాముఖ్యమైంది బైబుల్ ఎందుకంటే నేను వీటి వరకు ఎక్కువ ప్రయాసపడతా ఉంటాను ఎందుకంటే మొదటిది గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసం ఇది అందరికీ ఒకే లెవెల్లో లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్ లో ఉంటుంది ఈ వరం చాలా పవర్ఫుల్ వరం ఇది అన్నింటిలోకి వెళ్ళ బైబుల్లో వెరీ పవర్ఫుల్ వరం అన్నట్టు ఇది ఇది ఎదిగిపోతా ఉండాలి మనలో హండ్రెడ్ వరకు ఎదగాలమ్మా మనం హెల్లీయా ఇంగ్లీషా వీళ్ళ కాలంలో చూస్తాం అది హండ్రెడ్ లెవెల్స్ అలా ఆపరేట్ అయినట్టు పేతురు సేవలో స్టార్టింగ్లో లో 100% ఆపరేట్ అయింది అది ప్రమేణా మనం చూస్తాము ఆ ఆపరేషన్ ఎందుకంటే ఆయన నోటి మాట వస్తేనే అననీయ సత్తరులు చచ్చిపోయినారు పవర్ఫుల్ ఉంది ఆయన ఫీట్ ఏ జప్ట్ అది కాబట్టి ఈ గిఫ్ట్స్ ఆఫ్ పవర్ లేక శక్తి వరములలో ముఖ్యమైనది విశ్వాసానికి సంబంధించింది రెండవది స్వస్థత మూడవది అద్భుతాలు మూడవ కోవకు చెందిన వరాలు ఆఫ్ ఇన్స్పిరేషన్ లేక ప్రేరేపణ వరములు లేక ప్రోత్సాహ వరములు ఇతరులను ప్రోత్సహించడం ఇన్స్పైర్ చేయడం ప్రేరేపించడం ఈ వరాలు చాలా ప్రాముఖ్యమైనవి ఈరోజు చర్చకి చాలా అవసరమైన నీకు చూపించిన మొదటిది ప్రవచన వరం ప్రాఫసీ గిఫ్ట్ ఆఫ్ ప్రాఫసీ రెండవది గిఫ్ట్ ఆఫ్ డైవర్స్ టంగ్స్ లేక నానా భాషలు మూడవది ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్ భాషల అర్థము చెప్పు శక్తి మూడు వరాలు ఇవి కాబట్టి అన్ని మూడు మూడు మూడు గిఫ్ట్స్ ఆఫ్ రెవల్యూషన్ మూడు గిఫ్ట్స్ ఆఫ్ పవర్ మూడు గిఫ్ట్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ మూడు ఇటు అన్ని మూడు ఉన్నాయి కాబట్టి వీటన్నిటికి సంబంధించిన వెరీ క్లుప్తంగా నేను చూపించు అయితే ఈరోజు మొట్టమొదటి వరాలను గురించి మనం ధ్యానించబోతున్నాం అన్నింటిలోకి వెళ్ళాం గిఫ్ట్స్ ఆఫ్ రెవల్యూషన్ బయలుపరచే వరముల గురించి ప్రాముఖ్యమైనది ఇది బయల్పరచు వరంలో మన మన కేబిపిఎం గ్రూప్ కి ఇది చాలా ప్రాముఖ్యమైన వరం ఇది ఎందుకంటే మనకి బయలుపరచబడినంతగా ఏ సంఘంలో బయలుపరిచినట్టు నేను చూడలేదు నేనైతే చెప్పుకుంటే లేని ఆహంతోని గర్వంతో కానీ మనకి బయలుపరచబడ్డట్లు బా దేవుని యొక్క మర్మములు రహస్యాలు ఇంకెవరికైనా బయలుపరిచినట్టు నేనైతే చూడలేదు బయలుపరిచింటాడు ఎందుకంటే ఆయన అందరు ఆయన పక్షపాతి కాదు నీకేది ఇచ్చిండో ఇతరులకు కూడా అది ఇస్తాడు ఆయన ఇవ్వచ్చు ఎంతమంది కన్నా ఏమని ఇస్తాడు ఎందుకంటే అది ప్రపంచమంతట ఉన్నారు తన బిడ్డలు కాబట్టి గిఫ్ట్స్ ఆఫ్ రెవల్యూషన్ లేక బయలుపరుచు వరములు బైబుల్లో పాత్ర నిబంధన కాలం మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఉన్నాయి సో నేను సంపూర్ణంగా వీటిని ఎందుకంటే ప్రతిసారి నువ్వు వాక్యం చెప్పినప్పుడు ఈ తర్కవాదాలు వస్తూ ఉంటాయి బోధలకు సంబంధించిన విభే విభేదాలు అప్పుడు నీ స్టాండ్ ఏందో నువ్వు చెప్పాలా మనుషులకి ఉండదు గోడ మీద పిల్లిలాగా ఉదాహరణకి టూ థౌసండ్ సిక్స్ వరకు ర్యాప్చర్ కల్ట్ బోధలు ఒకటి నేను టూ నుంచి బయటకు వచ్చేసిన ఇప్పుడు రెండు బోధలు ఇక్కడ ర్యాప్చర్ బోధ ర్యాప్చర్ లేదన్న బోధని ఒకప్పుడు ఆ బోధలు ఉన్న ఇప్పుడు ఈ బోధలున్నావు బ్రదర్ అని నువ్వు ఎవరని చెప్తే ఏమంటావు అవును అక్కడికి నా ప్రాణం నేను చనిపోయినాను అక్కడికి ఇప్పుడు నేను క్రొత్తగా జన్మించిన వాడిని దేవుడు నాకు విషయాల సత్యాలను బయటపరిచినాడు వాటిని బాహు జాగ్రత్తగా బైబిల్లో పరిశీలించి నేర్చుకున్నాను వాళ్ళంతా అబద్ధాలు చెప్తారని రుజువుపరచగలరు కానీ వాళ్ళ మీద నాకు ద్వేషం లేదు కోపం లేదు ప్రాప్చర్ కల్టు వ్యక్తుల మీద నాకు అసలే లేదు ద్వేషం వాళ్ళు కూడా దేవుని బిడలే కదా ఏమంటే తప్పుడుతో వారు తప్పుడు బోధలకు వెళ్ళిపోయినారు కాబట్టి ఆ విశ్వాసంలో పడిపోతున్నారు నిజమైన బోధకొస్తే విశ్వాసం బలపడుతుంది అటువంటి లేని బోధనని నమ్మితే విశ్వాసం పోతుంది ఉన్నది కూడా పులుపు అర్థం కదా కొంచెమైనా మొత్తం మంచి ముద్దని పులుపు చేసేస్తుంది అది కాబట్టి ఈ గిఫ్ట్స్ ఆఫ్ రెవల్యూషన్ ఎందుకు ప్రాముఖ్యమైన అంటే ఈరోజు చర్చెస్ ఎవ్వరు గ్రహించలేకపోయింది కోవిడ్ వస్తుందని మళ్ళీ క్షేమం ఎట్లా జరిగింది ఎంతమంది ఫాస్టర్స్ చనిపోయినారు ఎంతమంది చర్చ్ మెంబర్స్ చనిపోయినారు లక్షల కొద్ది కొన్ని అయితే చర్చి చర్చలలో చచ్చిపోయినారు చర్చల గుర్చినల్లు నెక్స్ట్ సండే లేరు ఈ సండే ఉన్నారు నెక్స్ట్ సండే లేరు ఫస్ట్ వేవ్ లో కాలంలో చనిపోయినారు ఒక పాస్టర్ వీడియో చూసి నేను చర్చిలో నడుచుకుంటా పోతాడు పోయిన వారము ఏ ఏ కుర్చీలో ఎవరెవరు కూర్చున్నారో వాళ్ళందరూ చనిపోయినారు ఆ కుర్చీలలో వాళ్ళకు బదులుగా ఆ ఫ్లవర్ ఫ్లేక్స్ రీత్ రీత్ ఫ్లవర్ రీత్ ఏమంటారు అని ఫ్లవర్ రీత్ పెట్టినరు వాళ్ళు కూర్చున్న స్థలంలో మొత్తం చర్చ కుర్చీలల్లో అంతగా చనిపోయిన పోయిన వారం ఉన్న వాళ్ళు లేరు ఇవ్వరం లేరని బాధపడుతున్నారు ఆ పాస్టర్ కింద మీరు భయపరచబడలేదంటే నాకు ప్రాధాన్యత ఇవ్వలేదు ఆ గిఫ్ట్కి అడగలేదేమో వాళ్ళ సంఘంలో ఎవరికన్నా ఉంటే దాన్ని తొక్కేసిండేమో అదే రీతి ప్రపంచాత్మకంగా జరుగుతుంది కదా ఈ గిఫ్ట్స్ దేవుడు ఇచ్చినట్టుండి వచ్చి తండే వాళ్ళు అవసరం లేదంటున్నారు పైగా ఈ గిఫ్ట్స్ గురించి ఓపెన్ ఎవరు మాట్లాడతారంటే అనుభవం అందుకు ప్రాబ్లం ఏంటంటే ఉదాహరణకి నేను కొన్ని చర్చలు చూసిన సెన్సేషనిస్ట్ చర్చి ఉంది అవి సెసేషనిస్టులంటే ఈ వరలన్నీ కూడా అయిపోయినాయి మళ్ళీ ఏం చేసుకోవాలి ఇప్పుడు నేను ఉత్తగా ప్రారంభించుకు ఇంటికి వెళ్ళిపోవాలి ఆయన విధానం అది అన్నట్టు సెసేషనిస్టుల దగ్గర ఉంటే డేంజర్ అందుకే వాళ్ళ సాహసంకి వెళ్ళి బయటకు మనం ఎందుకంటే వాళ్ళ అబద్ధిక్కులు ఈ వాక్యము ముగించిపోయింది అవసరం లేదన్నట్టు చెప్తే వాళ్ళ అవిశ్వాసాలు అన్నట్టు కాబట్టి మనం ఎట్లా బైబిల్ వాక్యంలో జీవం ఉంది అది ఆయన వచ్చేంత వరకు పనిచేస్తుంటది ఆ జీవం అనేకులని నచ్చజెప్తుంటుంది అనేకలను హెచ్చరిస్తుంటుంది అనేకలను బలపరుస్తుంటుంది అనేకలను ఆకర్షించుకుంటుంటుంది ప్రభు చింతకి ఆ వాక్యం కాబట్టి ఆయన జీవం ఉంది ఆయన వచ్చేంత వరకు వాక్యాన్ని వెంబడిస్తూనే ఉంటాం ఆయన వచ్చేదాకా నిజమైన వాక్యం ఆయననే కాబట్టి ఆయనని వెంబడిస్తాం ముఖ్యంగా ఈ బయలుపరుచు వరములు ఎవరికి ఉంది బైబిల్ అంతట్లో భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఇది ఓ రీతిగా ప్రవచన వరం లాగానే ఉంటుంది ఇది కూడా ఈ వరాలన్నీ ముఖ్యంగా ప్రవచన వరంలాగా ఉంటుంది కానీ అనేకం ఉన్నాయి అది ఆ రీతిగా బయలుపరిచే వరము ఒక రకంగా ప్రవచనాత్మకంగా ఉంటాయి కానీ ప్రవచనాలు భవిష్యత్తులో దూర ప్రాంత కాలంలో కొన్ని వందల సంవత్సరాలు లేక కొన్ని ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో చెప్పడం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏం జరగబోతుందో చెప్పడం అది బయలుపరిచే వరాలు కా ముఖ్యంగా ప్రవచన వరం కానీ ఇక్కడ ఇది ఒక ఇది బయలుపరిచేది ఎట్లా ఉంటుంది బయలుపరచడం అంటే ప్రవచన వరంలో ఉన్న వాళ్ళకి ఇది వరం కూడా ఉంటుంది అన్నట్టు ఎప్పుడైనా కానీ ఎవరికైతే ప్రవచన వరం ఉంటుందో వాళ్ళకి ఈ ప్రవచ ఈ బయలుపరిచే వరం కూడా ఉంటుంది యాక్చువల్ అయితే మనం చూసినాము ప్రవచన వరం ఎవరికి ఎక్కడుంటుంది ప్రేరేపణ లేక ప్రేరణ ప్రోత్సాహ వరాలలో అదొకటి అని చూసినాం కానీ రివల్యూషన్ గిఫ్ట్స్ లో కూడా ప్రవచనాత్మకమైన వరం ఉంటుంది అన్నట్టు అందుకు పౌలు ప్రవచనానికి ఎక్కువ ప్రానందించండు పాత నిబంధన కాలపు ప్రవక్తలలో ప్రతి ఒక్కరికి ఈ వరం ఉండే బయలుపరచు వరం వాళ్ళు బయలుపరచేట్టు నేతాను నాతాను ప్రవక్త వచ్చి ప్రవక్త చూసిండి ఆ దావేదరాజు చేసిన పాపం అది కూడా కాలంలో కానీ దర్శనంలో కానీ అంత డీటెయిల్ గా ఇప్పుడు దావిద్ ఏమేం చేసిండు ఆ హిత్తియుడైన ఊరియాని తన భార్యని ఇంటి మీద ఎందుకెక్కాలా అది నేను మీకు హెచ్చరిస్తా ఉంటాను ఆయన రాజు కదా రాజు పని చేయాల్సింది పోయి టైము ఎంటర్టైన్ ఎంజాయ్ చేస్తుండు పైన ఇంటి మీద పైకి ఎక్కి అదే టైంకి ఒక అన్య స్త్రీ అక్కడ స్నానం చేస్తున్నాడు చూస్తుండు ఆయన గెలవదా ఆన్య స్త్రీలను ముట్టద్దు అని మళ్ళీ ఎందుకు చేసిండే ఒక్కసారి ఆ దురాత్మ అంతగా గట్టిగా పడుతుంది దావిదిని చిన్న భిన్నం చేయాలని తీర్మానించుకుంది ఎందుకంటే దావిదు వంశంలోకి వెళ్ళి ఏసులో కాబట్టి దావిదిని టోటలీ డిస్టార్జ్ చేయాలని ఎంతగా ప్రయాసపడి సైతా కొంతగా వాడు విజయం పొందిండు కానీ శాశ్వతంగా వాడు ఓడిపోయింది దావిదు జీవితంలో నలుగురు కుమారులు చనిపోవడం నేను చూపించిన గతంలో జ్ఞాపకం ఉంది ఎవరికైనా నలుగురు కుమారులు ఆయనకి మొదటి వాడు మొదటి కుమారుడు వచ్చి అమోను రెండవ వాడు వచ్చి అప్సలో మూడవ వాడు వచ్చి అధునియా నాలుగవ వాడు వచ్చి సొలమోన్ సొలమోన్ ఒక కోర్స్ బ్రతికినాడు కానీ సొమ కి ముందు ఇంకొక ఇంకొక అబ్బాయి ఉన్నాడు వాడు చిన్నప్పుడు చనిపోయాడు ఇన్ఫెంట్ బేబీ అంటే నలుగురు నలుగురు కొడుకులు చనిపినారు తావిత జీవితంలో ఆయన చేసిన పాపం ఒక అన్య స్త్రీని మోటడం వలన ఒక అన్య పురుషుని లేక ఉరియాని అన్యాయంగా చంపించడం వలన నాతానికి అవి బయలుపరచబడ్డాయి అడుగడుగున ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుర్తించండు నాత మళ్ళీ ఎట్లా చూడగలిగిండి ఆయన ప్రవక్తనే కానీ ఆయనకు తెలుసు ఈ దావిడు చేసిన ఈ పని వలన ఈ ఈ జీవితంలో ఎట్లా ఉండబోతుంది తన లైఫ్ ఎట్లా ఉండబోతుందో అది గ్రహించగలిగిండు బుద్ధి వాక్యం కాబట్టి ఈ బయలుపరచు వరంలలో మొదటిది వర్డ్ ఆఫ్ విస్డమ్ అంటే బుద్ధి వాక్యం దీనికి సంబంధించిన విషయాలు నేను చూపిస్తాను రేపటి దాని నుంచి మరికొన్ని వరాలకు సంబంధించి చూద్దాము మొదటిదిగా ఇది ఇది ఒక వరము అని మనం గ్రహించాల ఏది బుద్ధి చెప్పే వాక్యం బుద్ధి వాక్యం బుద్ధి దేనికి సంబంధించింది మనకు తెలుసు బుద్ధి జ్ఞానములు సర్వసంపదులు ఆయన ఎందే గుప్తంలో ఎందమని వాక్యం కలిగిస్తూ ఉంది గిఫ్ట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ అ సూపర్ న్యాచురల్ అంటే దేవుడు తనంతట తాన్నే ఇది అనుగ్రహించారన్నట్టు ఎందుకు ఈ బుద్ధి వాక్యం అంటే ఆయన యొక్క ప్రణాళికల గురించి ఆయన ఎటువంటి తలంపులు కలిగిన వాడు సంఘం విషయంలో వాటిని బయల్పరచడం కొరకు ఈ వాక్యం ఈ వరం ఇస్తుంది మనుషులకి ఇది ఆశ్చర్యమైంది ఎందుకంటే మర్మములత గుడింది ఇది రహస్యంగా భద్రపరచబడిన ఇవన్నట్టు జ్ఞానం అన్నట్టు ఇది హిడన్ అంట జ్ఞానం ఉదాహరణకి మనము కీర్తన గ్రంథము సామెతల గ్రంథము ప్రసంగి పరమగీతములు ఇవి చూస్తే అందులో ఎక్కడ జ్ఞానం కనిపిస్తుంటుంది మనకి బహు కష్టంగా ఉంటాయి అవి నేర్చుకోవడం కూడా బుద్ధి వాక్యమే ముఖ్యంగా అవి కంప్లీట్గా ఉన్నాయి అనేది కంప్లీట్ ఇన్కంప్లీట్ అనేది సెకండరీ కానీ అక్కడ ఎంతోమందికి ఆ పుస్తకాలు రాసిన వాళ్ళకందరికీ ఆ జ్ఞా ఆ ఉండే బుద్ధి వాక్యం చెప్పే వరం కొరితలు పత్రికలో పౌలు ఇది మనకి జ్ఞాపకం చేస్తాడు ఈ వరానికి సంబంధించింది ఒకసారి చూడండి కొరితలు మొదటి పత్రిక రెండవ అధ్యాయము కొరతలు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యయము పదిహేడవ వచనం అనుకుంటా పదిహేడు కాదు ఏడవ వచనం కొరితలు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యయము ఏడవ వచనంలో దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము కాబట్టి ఇది బహు ముఖ్యమైన వరం అన్నట్టు ఇక్కడ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండేను ఎన్నో వేల సంవత్సరాల నుంచి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అది జగత్ ఉత్పత్తికి ముందే అంటే సృష్టి ఆరంభం కాకముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించిండట ఈ జ్ఞానం దేవుని జ్ఞానము బహు ప్రాముఖ్యమైంది అయితే ఆయన జ్ఞానము మనుషులకు అందనీయకుండా దుష్టుడు ఈ లోకప్పు తెలివిని విస్తరింపజేసిండు హేతువాదువులు సైంటాలజిస్ట్ అంటాం ఎథియిస్ట్లు అంటాం ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి వీళ్ళందరికీ ఆగ్నాస్ట్ అంట రకరకాల పేర్లు ఉన్నాయి వీళ్ళకందరికీ వాళ్ళు దేవుని పట్ల వారి పరిజ్ఞానము ఒక రీతిగా ఉంటే మనకిచ్చిన జ్ఞానం ఇంకొక లెవెల్లో ఉంది హైయెస్ట్ లెవెల్లో ఉంటుంది మనకి ఇచ్చిన జ్ఞానం ఎందుకంటే సృష్టిని సృష్టించిన వాడు నీ హృదయంలో ఉన్నప్పుడు నీకు ఈ జ్ఞానాన్ని అనుగ్రహిస్తా ఉంటాడు కాబట్టి దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగత్ ఉత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాను మన మహిమందో తెలుసు మన మహిమ అంటే రక్షణ కార్యం జరిగించడానికి మన ధర రక్షణ పొందడమే దేవుని మహిమ ఆ రక్షిపబడ్డ వాళ్ళందరూ నీ చేతిలో మహిమ దేవుని కొరకు అవి తీసుకొని పోయి ఆయనకి ఇవ్వాలను మహిమని ఇవ్వడం అంటే మహిమను ఇవ్వడం అంటే అగరబత్తులు వెలిగించి చేసేది కాదు ధూపం వేసి చేసేది కాదు మహిమని ఇవ్వడం అంటే మహిమని రక్షించుకొని తీసుకొచ్చి ఆయన చేతికి చెప్పడం అది మహిమని ఇవ్వడం కాబట్టి ఈ యొక్క దేవుని జ్ఞానంకి సంబంధించిన విషయాలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాము అది మరమమైనట్టుగా బోధించుకున్నాం ఈ జ్ఞానము మరుగై ఉండేను జగదు ముందుగానే దేవుడు తన మహిమ నిమిత్తము నియమించాను అయితే ఇది ఎవరికో ఒకరికి పంచుకోవాలా అని ఆయన అనాది కాలం నుంచి ఆది కాండం నుంచి మొదలుకొని రటం గంధం వరకు ఎంతమందికి పంచుకున్నాడు దాని తర్వాత ఈ రోజు వరకు మన కాలంలో మనకి మనతో పంచుకుంటున్నాడు మనకి ఎన్నెన్నో మర్మాల దేవుడు చూపించండు కాబట్టి కేవీపీఎంలో ఇది ఒక స్పెషల్ గిఫ్ట్ మనకి చాలా మందికి ఉంటుంది మన గ్రూప్ ఎప్పుడు ఎప్పుడు ధ్యానించని విధంగా వాక్యాలు ధ్యానిస్తూ ఉంటారు ఎప్పుడు ప్రకటించని విధానంగా ప్రకటిస్తూ ఉంటారు ఈ గిఫ్ట్ మన గ్రూప్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఎన్నెన్నో మర్మాలు దేవుడు బయటకు అసలు కామెంట్రీస్ అలా లేని ఇంటర్నెట్ యూట్యూబ్స్ అలా ఎవడు చెప్పని వాక్యాలను అన్నిటి దేవుడు మనకి ఇచ్చిండు ఆ గిఫ్ట్ చాలా తేటగా ఇది మన గ్రూప్ ఉన్నట్లు నేను చూస్తూ ఉంటాను కొందరు బ్రదర్ సిస్టర్స్ వాక్యం చెప్తుంటే వాళ్ళ ముందు ఎక్కడ చెప్పబడని రీతిగా ఆ మర్మాలను వాళ్ళు బయటకు తీసుకొస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర పరిశుధాత్మ ఎంతగా ఉందో అనేది అర్థం చేసుకోగలం కాబట్టి సృష్టి ఆరంభానికి ముందే వీటిని నియమించింది దేవుడు గాడ్ ఆడైండ్ బిఫోర్ ది వరల్డ్ అంటూ అవర్ గ్లోరీ అంటున్నాడు ఇది బహు ప్రాముఖ్యమైన వాక్యం ఇది మొదటి కొంత పత్రిక రెండు ఏడులో కాబట్టి ఈ ఈ బుద్ధి వాక్యం లేక వర్డ్ ఆఫ్ విస్టమ్ అంటాం కదా ఈ బుద్ధి వాక్యంలో అనేకమైన రహస్యాలని దేవుడు మన కొరికి ఉంచాడు కాబట్టి ఈ వాక్యంని హ్యాండిల్ చేసే వాళ్ళు ఈ వాక్యపు శైలిలో జీవించే వాళ్ళు వీరి నోట్ల నుంచి రకరకాల రహస్యాలన్నీ బయటకు వస్తూ దేవుడు సృష్టి ఆరంభానికి ముందు పెట్టిన రహస్యాలన్నీ బయటికి తీసుకొస్తుంటాయి ఆయన ఇందాక మనం పాట పాడుతున్నాం ఇంగ్లీష్ పాట ఇమ్మార్టల్ ఇన్విజిబుల్ గాడ్ ఓన్లీ వైజ్ అని ఈ మొదటి పత్రిక మొదటి అధ్యయం పదిహేడవ వర్షంలో ఉంది ఆయన ఇమ్మార్టల్ ఇమ్మార్టల్ అంటే శాశ్వతంగా ఉండేవాడు అన్నట్టు ఆయనకి అంతమనేది లేదన్నట్టు ఇమ్మార్టల్ అంటే శాశ్వతంగా ఉండేవాడు అని అర్థం దాని తర్వాత చావు లేని వాడు అని కూడా అర్థం ఇమ్మాటలు అంటే సజీవుడు ఆయన ఎప్పటికీ జీవించేవాడు అతనికి మరణం లేదు అని ఆది అంతము ఒకటే ఆయనని ఆయనకి మరణమే లేదన్నట్టు అది ఇమ్మాటలు అంటే అర్థం ఇన్విజిబుల్ అంటే కండకు కనిపించని దేవుడు ఎందుకు కనిపించలేదంటే అది చాలా మందికి తెలియదు అరే అవును దేవుడు ఇన్విజిబుల్ అంతే ఆయన ఎందుకు ఆత్మస్వరూపి ఆయన ఆత్మస్వరూపి అంతే ఆయన ఆది ఆత్మ ఆది ఆది మొదటి వర్షాలు ఆయన మొదటి నుంచి ఆత్మ రూపకంగానే ఉన్నాడు జవహన్ సువార్త మొదటి అదే కూడా అది ఆది ఏందో ఆ దేవుడు ఏ రీతిగా ఉన్నాడు అనేది వాక్యం రూపకంగా ఉన్నాడు వాక్యం ఈ శరదారయ్యి రావడం చేస్తున్నాం కాబట్టి కళ్ళకు కనిపించే దేవుడినా కళ్ళకు కనిపించకపోతే లేనట్ట కళ్ళకు కనిపకున్న ఆయన సన్నిధిని ఫీల్ చేయగలవు స్పందన నీకుంటుంది ఆయన సన్నిధి ఎక్కడంటే అక్కడ నువ్వు దాన్ని గ్రహించగలవన్నట్టు కాబట్టి ఆయన ఎంతో ఇందాక చూసిన పాట ప్రకారంగా గాడ్ ఓన్లీ వైస్ మెసేజ్ పెట్టినా ఎమర్జెన్సీ ఉంటే చేయమని మొదటి తిమ్మోతి రాసిన పత్రికలో ఒక విషయాన్ని మనం ఇందాక పాఠరూపకంగా చూసుకుంటున్నాం మొదటి తిమ్మతి పత్రిక ఆరవ అధ్యాయం పదహారవ వర్షంలో పద నుంచి చూసాం నుంచి శ్రీమంతులను అది తీడినకు సర్వాధిపతి యుక్తకాలమందు కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరిచింది ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడు పదహారవసం సమీపింప రాణి తేజస్సులో ఆయన మాత్రమే వసించచ్చు ఎవ్వరు లేరు ఆ వెలుగులో ఆయన ఎక్కడైనా వెలుగులో అమరత్వం గలవాడు విన్నాడంటే ఈ మార్టలు అంటాం ఇంగ్లీష్లో అమరత్వం అంటే ఇమ్మార్టలు అంటే ఆయనకి మరణం లేదనట్టు తర్వాత మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు ఆస్తి కదా ఎవడను చూడ నేరడు శరీరంలో ఉన్న వాళ్ళు ఎవరు చూడలేరు ఆయన ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం కలిగి ఉంటుంది కాక కాబట్టి ఎందుకు చూడలేరు అన్నప్పుడు నేను నాకు తెలిసే కాడికి ఎంతమంది బయలుపరచబడింది చెప్పండి మన గ్రూప్లో బుద్ధివాక్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు బయలుపరచరు కదా ఆయన ఎందుకు కళ్ళకు కనిపిస్తలేడు ఎవరైనా చూడలేదు ఎందుకు అది నేను కొంతకాలం తింటే కూడా చూపించిన వాక్యంలో ఆయన సన్నిధిలో మహా వెలుగుట్టేది సూర్యుడే అతని నోట నుంచి వచ్చింది నోటి మాట ద్వారా చంద్రుడు నక్షత్రాలు ఆ గ్రహాలన్నీ ఆయన నోట నుంచి వచ్చినాయి బయటికి మళ్ళీ సూర్యుడు ఎంత పవర్ఫుల్ అది ఆయన నోటి నుంచి వచ్చినప్పుడు ఆయన ఎంత పవర్ఫుల్ సూర్యునికంటే వేరెట్లు పవర్ఫుల్ ఉంటాడేమో ఇంకెక్కువే ఉంటాడేమో వెలిగి చూడలేరు ఎవ్వరు అయితే ఆయన చుట్టూ దేవ్రతలు ఉంటారని తెలుసు మన కేరూపులు సెరూపులు అని మనం ఎన్నిసార్లు చూస్తూ ఉంటాం బైబుల్ వాక్యంలో వీళ్ళందరూ ఆరు ఆరు రెక్కలు వాళ్ళకి రెండు రెక్కలతో కళ్ళు కప్పుకుంటారు ముఖం కప్పుకుంటారు రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకుంటారు తక్కిన రెండు రకాలతోనే ఎగురుతున్నారు వీళ్ళు దూతలు కెరువులు సెరువులు మళ్ళీ ఎట్లా ఉన్నారు వాళ్ళంటే మొదటి రెండు రకాలతో వాళ్ళ కండ్లుగా అప్పుకున్నారు ఎందుకంటే ఆ అగ్ని వెలుగు చూడలేకపోతున్నారు దాని తర్వాత తగ్గిన రెండు రకాలతోని కాళ్ళుగా కప్పుకుంటున్నారు కాళ్ళుగా అనిపించకుండా తగ్గిన రెండు రకాలతోని ఎగురుతా ఉన్నారు దేవుదూతలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ దేవదూతలు ఆయన సన్నిధిలో ఉండి ఆయనని చూడలేకపోతున్నారు ఆశ్చర్యం కదా ఒక రోజుకే నీకు డిస్టర్బ్ అవుతావు వాళ్ళు కొన్ని వేల సంవత్సరం నుంచి ఆయనని సిద్ధిస్తున్నారు ముఖం మూసుకళ్ళు కాళ్ళు కప్పేసుకున్నారు చేతులు కప్పేసుకున్నారు కాళ్ళు కప్పేసుకున్నారు తండ్రిని చూడని స్థితిలో ఉన్నారు వాళ్ళు ఇన్విజిబుల్ అంటే అర్థం అది అయితే ఎందుకు ఆయన అదృశ్య దేవుళ్ళగా ఉన్నాడు ఎవరైనా చూడలేకపోతారు ఎందుకు కొలస రాష్ట్రంలో చూస్తాం కదా ఆయన అదృశ్య దేవుని స్వరూపం ఏ ప్రభు మన తండ్రి ఎందుకు అదృశ్యంగా ఉన్నాడు కన్నా కనిపించకుండా ఉన్నాడంటే అది లాక్డౌన్లో దేవుడు మనకి బయలుపరిచింది లాక్డౌన్ వాక్యాలలో ఎన్నో విషయాలు బయలుపరిచింది ఎంతగా బయలుపరిచిందంటే ఎంతగా అందరూ ప్రార్థనలో వాక్యాలలో బలపడిందంటే ఏ క్షణమైన స్టేజ్ మీదకి ఒక గంట సేపు వాక్యం చెప్పమంటే రెడీగా ఉంటారు అంతగా డెవలప్మెంట్ రీసెట్ లో ప్రపంచాత్మకంగా రీసెట్ లాక్డౌన్ లో దేవుడు మనకి వాక్యంలో బలపడలాగా వాటిని ఎట్లా ప్రకటించాలో అన్ని ట్రైనింగ్స్ ఇచ్చేసేడు ఆయన తనసరి సార్ ఇప్పుడు మనం వాటిని అమలు పరచుకోవాలి ఏమేమి నేర్చుకున్నామో ట్రైనింగ్ ప్రోగ్రాస్లో వాటి అన్నిటికీ మనం అమలు పరచుకోవాలన్నట్టు కాబట్టి నేను లాక్డౌన్లో ఏం బయలుపరిచింది దేవుడు మనకంటే ఆయన ఎందుకు ఇన్విజిబుల్గా ఉన్నాడు ఎవరికి కనిపించలేని స్థితిలో ఉన్నాడు అంటే అదృష్ట దేవులు ఉన్నాడు అంటే ఆయనలో ఉన్న వాటన్నిటినీ బయట భూమి ఆకాశం ముందు పెట్టిండు దాని భూమిలో ఉండే విలువ గల వస్తువులన్నిటి సముద్రంలో నీళ్ళ జల పెట్టిండు రకరకాల జీవరాష్ట్రాన్ని పెట్టిండు అందులో దాని తర్వాతనే మనం ఇవన్నీ తక్కిన గురించి ఉదాహరణకి ఇప్పుడు ప్లానెట్స్ ఉన్నాయి గ్రహాలు అన్ని గ్రహాలు ఒకప్పుడు ఆయనలో ఉన్నాయి అవన్నీ బయటికి వచ్చేసినాయి ఆయన నోటి మాట పలికినప్పుడు అప్పుడేమవుతుంది ఒక గ్రహం అంటే ఒక భాగం అనుకో నీ శర్రంలో ఒక భాగం కనిపించ కనిపించకుండా పోయింది ఇంకో శరీరం కనిపించకుండా పోయింది అట్లా అన్ని అవయవాలన్నీ కనిపించడం వలన ఆయన ఆ దృష్టి దేవుడు లాగా అయిపోయింది అని మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం దీన్ని బాగా అర్థం అది బుద్ధి వాక్యం ఎవరికి బయలుపరచబడింది నీకు అనుకరించబడింది అదొక్క వాక్యమే ఎందుకంటే ఇంగ్లీష్లో ఏముందంటే వర్డ్ ఆఫ్ విజ్డమ్ అది ఒక వర్డ్ అట్లా ఎన్ని వర్డ్స్ ఉన్నాయో అందరికి అన్ని ఇచ్చిందంటే లేదు కొందరికి కొన్ని మరి మరికొన్ని అంతే ఆయన విధానం అది కాబట్టి బైబిల్లో ఉన్న రహస్యాలను అన్నిటినీ బయట తీసుకొచ్చేవాడికి ఈ వరం ఉందన్నట్టు ఇప్పుడు చెప్పండి మీలో ఎంతమందికి ఉంది వరం బైబిల్లో ఎవరు చూడని వాక్యాలను నువ్వు ఎవరు అర్థం చేసుకొని వాక్యాలు నువ్వు అర్థం చేసుకోగలిగినావు గొప్ప గొప్ప పాస్టర్లు కొన్ని రెండు వేల సంవత్సరాల నుంచి అర్థం చేసుకోలేకపోయినారు కామెంట్రీస్లో లేవు అవి చాలా మటుకు లేవా వాక్యాలు మరి వాటన్నిటినీ నువ్వు చూడగలుగుతున్నావా నువ్వు చూసి ప్రకటించగలుగుతున్నావా కాబట్టి ఇది కేవలం ఒక వరంలాగా కాకుండా ఒక పదం ఉంది వర్డ్ ఆఫ్ విజిడమ్ అంటే వాక్యం బుద్ధి వాక్యం అది అదొక గిఫ్ట్ లాగా కూడా ఉంది అయితే అందరికీ అన్ని వాక్యాలు బయలుపరచబడలేదు ఉదాహరణకి మనము ప్రకటన గ్రంథము బహుదీర్ఘంగా ధ్యానిస్తూ ఉంటాం కొన్ని దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి ధ్యానిస్తా చిన్న ప్రవక్తలన్నీ ధ్యానించినాం ముగించేసినాం అట్లా రకరకాల పుస్తకాలన్నీ ముగిస్తా ఉన్నాం ఏ విషయం చేసినా కానీ బైబిల్లో ఉన్న ఏ మర్మాలైనా కానీ వాటిని అట్లనే మనం విశదీకరించగలుగుతున్నాం ఎందుకు ఆయన ఇచ్చండి మనకు నేను ఇది నా లైఫ్లో ఒకటి నేర్చుకునే ఏంటంటే ఏ పాస్టర్కి ఏ వరాలు ఉన్నాయో అవి గ్రహించి ఆ పాస్టర్ సహవాసంలో ఉంటా లేని పాస్టర్ల దగ్గర నేను ఉండను జారుకుంటామంట వేస్ట్ చేయను ఎందుకంటే వాళ్ళ ఆ వరాన్ని ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు ఎట్లా అమలు పరుస్తుండో నేను అది నేర్చుకుంటా కంప్యూటర్ రిపేరింగ్ కంప్యూటర్ రిపేరింగ్ చేసానికి లేకపోతేనే నేను నేర్చుకోగలవు నీ అందరి నువ్వు నేర్చుకోలేవీ అది విధానం అట్లనే ఈ వరాలు ఎవరు ప్రాక్టీస్ చేస్తుండ్రో వారి సేవలపై నువ్వు సావాసంలో ఉంటే నువ్వు కూడా వాటిని పాటించగలవు అది సీక్రెట్ నువ్వు నేర్చుకోవాల పైగా ఈ బుద్ధి వాక్యం అనేది ఒక పదము ఒక వర్డ్ వర్డ్ ఆఫ్ విజడమ్ అంటే ఒక పదం అది అట్లాంటి ఎన్నో ఉన్నాయి ముక్కలు ఒక చిన్న ముక్కనే ఇది మనకు అనుగ్రహించబడి అట్లా ఎన్నో ముక్కలు ఉన్నాయి రకరకాల ముక్కలు ఉన్నాయి అవన్నీ దేవుడు బయలుపరుస్తూనే ఉండు మనుషులకి ఈ కాలంలో ముఖ్యంగా అవన్నీ నువ్వు ఎక్కడ చూస్తావంటే సామెతల గ్రంథము కీర్తన గ్రంథము దాని ప్రసంగి దాని పరమగీతములు అక్కడ కొన్ని ఉన్నాయి పుస్తకాలు ఉదాహరణకి కీర్తన గ్రంథం తీసుకోండి కీర్తన గ్రంథంలో ఎన్నో బుద్ధి వాక్యాలు ఉంటాయి సామెతలలో కూడా సామెతలలో కూడా చాలా ఉంటాయి కీర్త గ్రంథంలో మరి విశేషంగా మనకు చెప్పబడ్డాయి ఎందుకంటే అది చాలా పెద్ద పుస్తకం కదా చాలా అధ్యాయాలు ఉన్నాయి అందులో నూట వరకు ఉంటాయి అనుకోండి అధ్యాయాలు ఎవరికైనా తెలుసా కీర్తన గ్రంథంలో కరెక్ట్ నూట యాభై నూట యాభై వన్ కరెక్ట్ నూట యాభై సామెతల గ్రంథంలో ముప్పై ఉన్నాయి ముప్పై తర్వాత ప్రసంగీలో పన్నెండు ఉన్నాయి పరమగీతంలో ఎనిమిది ఉన్నాయి మనం అట్లా అర్థం చేసుకోవాలా వన్ ఫిఫ్టీ ప్లస్ తర్వాత వన్ ఫిఫ్టీలో అంటే వన్ ఎయిటీ ప్రా సామెతలు సామెతలు ముప్పై ఒకటి వన్ అంటే వన్ టెన్ వన్ లెవెన్ కదా వన్ ఎయిటీ అంటే వన్ 110, uh, plus 1, is 11 The next step is soll us 123 ântar tha paramagheetham institutions 123 plus 8 is 131 So 131 are there under ముప్పై ఒకటి అధ్యాయాలు నూట ముప్పై ఎట్లా నేను తప్పలేక పెడుతున్నాను వన్ ఫిఫ్టీ ప్లస్ థర్టీ వన్ ఫిఫ్టీ ప్లస్ థర్టీ అంటే వన్ ఎయిటీ వన్ వన్ ఎయిటీ ప్లస్ ట్వెల్వ్ టూ ప్లస్ పరమగీతంలో ఎయిట్ టూ హండ్రెడ్ ప్లస్ ఎయిట్ అంటే టూ ట్వంటీ వన్ జ్ఞానానికి సంబంధించినవి బుద్ధివాక్యానికి సంబంధించినవి అయితే కొంతకాలం కిందట నాకుండే దావిది రాజు ఒక్కడే రాసిండే దీన్ని ఈ పుస్తకాన్ని కాదు ఎంతమంది రాసిండ్రు ఒకరి కాడిద్దరు కాదు ఆయన ఎన్నో అధ్యాయాలు దావిద్రాజు రాసిండు ఎన్నో అధ్యాయాలు మనకు కీర్తన గ్రంథము ఎంతమంది రాశారంటే దావిదు రాసిండు ఆసాపు రాసిండు పొరగు కుమార్లు రాసిండ్రు హేమాన్ రాసిండ్రు సలోమోన్ రాసిండు మోస రాసిండు ఆ ఈతన్ రాసిండు ఇంకా కొంత పేర్లు తెలియదు మనకి వాళ్ళందరూ బుద్ధి వాక్యం గురించి రాసి వాళ్ళందరూ ఎందుకంటే శ్రమ పోయి నేర్చుకొని వచ్చిన వాళ్ళ వాళ్ళ వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటున్నాం ఈ బుద్ధి వాక్యాలన్నీ కనీసము ఇంతవరకు మనం చూసినట్లు మంది కీర్తనల గ్రంథం రాసినట్లు మనం చూస్తున్నాం దాని తర్వాత అనేక మంది మనకు తెలియదు పేర్లు అక్కడ లేవు కాబట్టి కీర్త గ్రంథంలో ప్రతి అధ్యాయం ముందు ఉంటుంది మోసే రచించిన కీర్తన కురుహు కుమారులు రచించిన కీర్తన మూ తర్వాత దావిందు రచించిన కీర్తన ఇట్లా రాసినట్టు ఎక్కువ మటుకు దావిద్రాజు రాసినట్టు మనం గ్రహించగలం కానీ ఇది దగ్గర కదా వెయ్యి సంవత్సరాలు పట్టిందంత గ్రంథం వేయడానికి బైబిల్ అంతా అంతే ఒకరోజు రాసింది కదా ఈ లోకంలోని మనుషుల కల్పితాలు ఒకరోజు రెండు రోజులు రాసిండ్రు కానీ ఇది మటుకు జీవ గ్రంథము కొన్ని సంవత్సరాలు వేల సంవత్సరాలు మోర్ దెన్ కేవలం సామ కీర్తల గ్రంథమే వెయ్యి సంవత్సరాలు అయినా మోసే కాలం మొదలుకొని ఎజ్రాకాలం వరకు వాళ్ళు ఉన్నారు అయితే ఈ వరము ఏం జరుగుతుందంటే బుద్ధి వాక్యము అనే వరము అది వాక్యము మరియు వరం కూడా ఈ వరము వలన ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తికి ఒక అంశం ఒక విషయంలోనే ఆ జ్ఞానం బుద్ధి బుద్ధి చెప్పే జ్ఞానం ఉంటుంది బుద్ధి అంటే విజటం ఎవరికి వరం ఉందో ఆ వ్యక్తికి ఆ వ్యక్తిని జ్ఞానవంతుని లాగా దేవుడు కానీ జ్ఞానవంతుడు కాబట్టి అన్ని విషయాలలో జ్ఞానం ఉందా అంటే లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన జ్ఞానం ఇప్పుడు జ్ఞాన వాక్యంలోనే కొందరికి ప్రవచనాలు ధ్యానించే వరము కొందరు కీర్తనల గ్రంథం ధనించడము కొందరు ప్రసంగి అన్నిటికంటే బహు కష్టకరమైన పుస్తకం బైబిల్లో ప్రసంగి కానీ మనం ప్రసంగి గ్రంథాన్ని కూడా ఎంతో అవలీలంగా ధనించగలిగినాం మన గొప్పతనం కాదు కదా ఆయన ఇచ్చిన వరం అది ముఖ్యంగా ప్రసంగి పన్నెండవ అధ్యాయము మనం ఎన్నిసార్లు ధ్యానించడం అది గొప్ప జనకి సాదృశ్యము వృద్ధాప్యములంగా ఉన్న వారికి మరణశయ మీద కూర్చున్న వారికి పండుకున్న వారికి కాబట్టి మోక్షకాలంలో చెప్పబడ్డ కీర్తనలు దావిధ కాలంలో కొన్ని అట్లా రకరకాల వ్యక్తుల జీవిత కాలంలో చెప్పబడ్డ ప్రతి యొక్క కీర్తనల కీర్తనల గ్రంథంలో నీ అధ్యాయాలన్నీ కుదిరించి వాళ్ళు బైబిల్ పెట్టారు మనకు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే అన్ని విషయాలలో నీకు బుద్ధి ఉందంటే నాకు లేదు నువ్వు అన్ని చెప్తావు అంటే చెప్పచ్చు ఎక్కడ జ్ఞానం ఉందో నీకు ఎక్కడ బుద్ధి ఉందో అక్కడే నువ్వు చెప్తావు అన్ని చెప్పావు కదా పైగా మనం చెప్పిన అని ఎవడన్నా వింటున్నా అంటే అర్థ కూడా లేదు విని తుడుచేసుకొని వెళ్ళిపోతా ఉంటారు కదా అక్కడే ఉంది సంఘానికి ఎప్పుడు క్షేమం వస్తుందంటే ఈ చెప్పబడ్డ ప్రతి వాక్యాన్ని స్వీకరించి ఆయన రిసీవ్ అని చెప్పి సాక్ష్యము దాన్ని ఇంటికి పోయి అమలు పరిస్తే కానీ వాళ్ళకి రావు ఈరోజంతా అదే జరుగుతుంది ప్రపంచాత్మకంగా కాబట్టి ఈ యొక్క బయలుపరచ బయలుపరుచు వరములలో ముఖ్యమైంది బుద్ధి వాక్యం కాబట్టి మనకు తెలుసు బుద్ధి ఎట్లా వస్తుందో ఈ లోకంలో ఎట్లా జీవించాలనో రాబోయే దినాలు ఆర్థిక స్థితి క్లోజ్ అవుతుంది మనకి ఎన్ని సంవత్సరాలు చెప్తున్నాం కదా ప్రపంచ ఆర్థిక స్థితి పతనం అవుతుందని అది నిన్న స్టార్ట్ అయిపోయింది ట్రిగరింగ్ ఇంకా మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది ప్రపంచం అంతట వాల్యూ తగ్గిపోతా ఉంది రోజు రోజుకి ఖర్చులు భరించలేని స్థితిలో ఉంటున్నారు క్రైస్తవ జీవితం కానీ ఆయన వాడు అంతే ఆయనని వాడు ఈ వరము కలిగి ఆయనను మహంపరచాలని నేర్చుకోండి రాబ నాకేం వరాలు ఇచ్చినాకో అవి నేను నా కాదు ఆత్మీయ నేతలను దిప్పుకుని ఆయన ప్రార్థన నీకు ఈరోజు అవసరం మరి అటువంటి ప్రార్థనలు ప్రభు మనం నడిపించారంతా కన్ను ముసుకుంటే కొంతసేపు ధ్యాన చేస్తాను పరిషుదురకు తండ్రి మీకు వదనాలనైనా ఇస్రాయిల గొప్ప దేవ మీకు ఎక్కడ తగిన పరిస్థితులు అర్పించుకుంటాం నైనా ఈ యొక్క తన మరియు ఆర్థన తట్ల వహించి మాకు అనేకమైన విషయాలు కాదు పర్షులకి వదనాలు తండ్రి మీ మహిమార్గంగా నిలబెట్టుకోమని ప్రార్థిష్టం ప్రతి శ్రమలో విజయం తెచ్చేదండి వీరికి ఇబ్బందుల విజయం తెచ్చండి సమస్యల విజయం అనుగించండి మీ మీ మహిమార్గంగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తాం మీ కృప వింపరి కృపరించిన విజయాన్ని ప్రార్థిష్టం వచ్చిన వాళ్ళందరినీ ముఖ్యంగా ఆ తిరిగి ఇంటి వెళ్తుండగా మీ యొక్క దూతల కాపిల్ తీసు ఇంటికి చేర్చమని ఏ క్రీస్తు పరిషుద్ధ నామంన ప్రార్థించను తండ్రి